స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్న మహోన్నతులకు తండ్రి మహిమ స్వరూపకు దేవా నికు వందాలు ఇస్తాయా గొప్ప దేవా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని మీ కృపలో భద్రపచ్చుకున్నారనైనా మమ్మల్ని సజీ లెప్లో నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రు మమ్మల్ని కాపాడి ఇక నూతన దినం మీరు మాకు అనుగరించిన నైనా దాన్ని బట్టి నీకు వందలు అర్పించుకుంటున్నైనా నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటాం దేవ సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహా ఈశ్వర్యం ఈక యుగంలో నీకే కలుగునిగాక హాలలు ప్రభావ ఈ యొక్క మధ్య కాల సమయం మీ సైధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ మమ్మల్ని బలపరచండి మా జీవితాలు సరిజైన ప్రభావ ప్రతి దశలో మీకు ఇష్టలుగా మేము జీవించాలి మిమ్మల్ని హత్తుకొని జీవించాలా ప్రావా మీ పరలో జ్ఞానం మాకు అనుగరించి మీలాంటి మనుషులు లాంటి హృదయం మాకు అనుగరించినైనా గొప్పదేవ మీరు మా హృదయం మాకు చాలు ప్రావ అయినా ఏసయ్యా మీరు మమ్మల్ని బలపరచండి ఇంకా రానిబడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసే ప్రావా ఈ ఆరధన అంతట్లో మీరే ఆధిపత్యంచి నడిపించండి సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే అర్పించుకుంటూ ఏసు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థనం తండ్రి मेन्द्रैज स्वराज पटे मैं पाड़ आफी कृपा सत्य संपूर्णु सर्व लोका चक्रवर्ती विनी सर्व लोका चक्रवर्ती विनीसया ना सन्मा के महनीुवुवेनया महनीवया न सन्मा के महनीयुड़वू नीनया महनीयुड़वू नीवनया कृभा सत्यूनुा सर्वोकान के च्रवानी सैया समूद्र मुनी आज्ञ मेरको रहदारी गा मारगा दाटी रेणी जनुलु बहु क्षेम होगा एर्र समूद्र मुनी आज्ञ मेरक रहदारीगा मारगा दाटी रेणी जनुलु बहुक्षेमु आजलमुलोने शत्रुसैन्य मुनिगिपोए आ जलमुलोने शत्रुसैन्य मुनिगि पोयने कृपा सत्य संपूर्णा सर्वोका चक्रवर्ती विवेयशया सर्वोकान के चक्रवर्तीवेय्या नूतनक्रिय नुचेयुचुना नीबुशलगायारी जीवित में सुख सौख्यमु का नूतन क्रियान चेयुचु नीव से ना यीतमे सुख सौख्यमु का रोदना उल्लास मारीने ोदना उल्लास मुग मिपोयने सत्यूर्णा सर्वोकाे चक्रवर्ती विनीयसा सर्वोका చక్రవర్తి వినివేయ్యా నైవేద్యములూ దహ నలు నీవు కోరవుగా నైవేద్యములు దహన బలు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణకాగా నా జీహ్వబలు స్తోత్ర మారి మారిపోయేనే जीह्वलुलू स्त्रबुग मिपोयने सत्यूर्णा सर्वोका चक्रवर्ती विनी सैया लोकाे चक्रवर्तीनी वेय स न से మహనీయుడవీవయా మహనీయడవూవేనయా నా సన్మానాకే మహనీయూడవూనివేనయా మహనీయుడవూనివేనయ కృపా సత్య సంపూర్ణుడా लोकानिके चक्रवर्ती विनी सैया सर्वलोका चक्रवर्ती वे सैया फल మేలులతు నింపినా నాయ సైయా నీకు నా వందనం ఊహించలేని మేలులతు నింపినాయే సైయా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులను ఊహించలేని మేలులతో నింపిన నా ఏ నీకు నా వందనం మేలులతో నా హృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్థుతింతును మేలులతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్థుతింతును ఇస్రయేలు దేవుడా నక్షకా స్ంతును నీ నామామును ఇస్రయేలు దేవుడా నక్షకా స్తును ఊహించలేని మేలులతుని పినా నాయసయ్యా నీకు నా వందనం స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహనించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలే నీ మేలులతో నింపిన నా ఏ సయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలుల వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలుల ఊహించలే నీ మేలులతో నింపిన నా ఏ సయ్యా నీకు నా వందనం అలలీయా థ్యాంక్ యూ ప్రజల పరిశుద్ధ ప్రేమగల దేవ ఈ స్థయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ సర్వవంతట సర్వశక్తివంతట సర్వాధికారి దేవా నీకే వేలాది వందనాలు నా తండ్రి ఇదిగా నాయన దీని నుంచి ప్రభావం మమ్మల్ని కాచి కాపాడి రెక్కలు చోట్ల నీకు వందనాలు తండ్రి నాయన ఎంతో మంది ఉన్న ప్రభావ ఇది నన్ను సజీవులు నీకు కృపను బట్టి నన్ను మేము సజీవులుగా తండ్రి నేను ఎంతో భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభావ ఎంతో భయంకరమైన ఆటంకాల నుంచి ప్రభావం మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభావ నీకే కృతజ్ఞత స్థుత్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు సమస్త మహిమ ఘనతా ప్రభావం యోగ యుగంలో మీ చెల్లించుకుంటున్నాం తండ్రి ఒక నేను పాఠల ద్వారా మేము మహిమ పరిశీలనం ప్రాబ్ నేను మీ వాక్యానికి మించి యోగం తండ్రి మీరే మాతో మాట్లాడండి ప్రభావ మతాలంపులు నైనా సమస్తం కొట్టువేండి ప్రభావా తండ్రి నైనా మేము ఉన్నది అప్య పోరాటంలో ప్రాబ్ కాబట్టి ఆత్మీయ పోరాటంలో బలంగా ఏ రీతిగా పోరాడాలో మీరే మాతం బోధించి మా జీవితాలు సరిచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే ఏ రీతిగా శరీరాన్ని అపవాదిని జయించాలా అన్న ఒక చిన్న అంశాన్ని ఈరోజు మనం చిన్న అంశమే కాదు అది చాలా పెద్ద అంశము కాకపోతే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను మొదటగా చూస్తే మనం ఈరోజు క్రైస్తవ జీవితము మనము ఒకప్పుడు ఆ రీతిగా ఉన్న వాళ్ళము ఈ రోజు మన ఆత్మీయ స్థితి ఏ రీతి ఉందో మనకు తెలుసు దేవుడికి తెలుసు కానీ మనం రెగ్యులర్గా చూస్తా ఉంటాము క్రైస్తవులని ఎందుకంటే ఎంతో చక్కగా ప్రార్థన మందిరాలకు వెళ్తారు ఎంతో చక్కగా ప్రార్థన చేసుకుంటారు వర్షిప్ చేసుకుంటారు వాక్యం ఎంతో ఆసక్తిగా వింటారు పక్కకు కూడా పోకుండా వింటారు కానీ తీరా బయటకు వస్తే యథావిధి జీవితం అయిపోతుంది తీర బయటకు వస్తే నార్మల్ ఒక అన్యుడు రీతిగా జీవిస్తున్నాడో అదే రీతిగా ఈరోజు క్రైస్తవుడు కూడా జీవిస్తున్నాడు కదా తేడా ఏం లేదు జీవము కలిగిన దేవుడిని కలిగిన మనుషులు ఆ రీతిగానే జీవిస్తున్నారు దేవుడు లేని జీవిత జీవులు కూడా దేవుడు లేని మనుషులు కూడా ఒకే రీతిగా జీవిస్తున్నారు అనమాట వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ లేదు డిఫరెన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు కాబట్టి ఎంతోమంది వాళ్ళు చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేసి ఎంత చేసినా కానీ క్రియల రూపంలోకి వచ్చే పడిపోతూ ఉంటారు పాపం ఈ లోకపు పడిపోతూ ఉంటారు ఈ లోకపు సినిమాలని అవని ఈ లోకపు కార్యక్రమాల్లో మునిగిపోతూ ఉంటారు ఎందుకు వాళ్ళు ఆ రీతిగా పడిపోతారు ఎందుకు వాళ్ళ రీతిగా ఈ యొక్క క్రియలు జయించలేని స్థితిలో ఉంటారంటే మట్టైసు వార్త ఇరవై ఆరో అధ్యా నలభై ఒకటో మన ప్రభు అంటారు ఏమంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతులతో చెప్పి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము అని పేతులతో చెప్తున్నాడు చూడండి వాళ్ళంతగా చర్చికి వెళ్ళడానికి కారణము ఆసక్తి రావడానికి కారణము ఆత్మసిద్ధంగానే ఉంటుంది ఆత్మ చేయొద్దానే చెప్తుంది కానీ శరీరము బలహీనమైంది కాబట్టి ఆ శరీరము వాళ్ళని పాపానికి నడిపించుకోకపోతుంది ఏదో ఒక ఏమంటారు ఏవో నార్మల్ జీవితం ఏ నిజమైన పరిపూర్ణమైన క్రైస్తవ జీవితం కాకుండా ఏదో యథావిధి జీవితం జీవిస్తారు ఎందుకంటే శరీరము బలహీనము ఎందుకు ఆ రీతిగా శరీరం బలహీనమైపోతుంది క్రైస్తవుల్లో అంటే చూడండి మనకి ఎందుకు ఆ రీతికి ఎంతో మంది దేవుడు నమ్ముతారు ఎంతో మంది ప్రభు దగ్గరకు వస్తారు నువ్వు ఎవరినైనా అడిగితే క్రైస్తవ నువ్వు ఎందుకు ఏసు నమ్ముతున్నావంటే ఒకటే సమాధానం నాకు ఒక అమెయిల్ కలిగిందను ఇమెయిల్ నాకు నేను వ్యవసాయం చేస్తుంటే దేవుడు నాకు పంటను ఇచ్చాడను ఉద్యోగం చేస్తుంటే ప్రమోషన్ ఇచ్చాడను ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చాడను ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇచ్చ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చాడను ఈ రీతిగా చెప్పుకుంటూ ఉంటారు సాక్షాలు మన ఎన్నో మందిరాల్లో చూస్తే సాక్షాలు కూడా ఆ రీతిగానే ఉంటాయి మేము ప్రభువుని నమ్ముకున్నాక మేము ఇంత స్థితికి ఎదిగాము అంత స్థితికి ఎదిగామని చెప్తూ ఉంటారు కానీ నిజంగా ఆలోచిస్తే ఇవన్నీ శారీరకమైనవి కదా వాళ్ళు చెప్పే సమాధానాలు అన్నీ శారీరకమైనవి ఒక రీతిగా చూస్తే అన్యులు కూడా అవే పొందుకుంటున్నారు కదా వాళ్ళు ఉద్యోగం మన మన చర్చిల్లోకి వచ్చి ఏం చెప్తారు సాక్ష్యం నాకు నేను ఉద్యోగం లేని స్థితిలో ఉన్నాను ఎంతో బాధలో స్థితిలో ఉన్నాను అటువంటి స్థితిలో దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పుకుంటారు మరి అన్ని కూడా దేవు కూడా అదే రీతిగా కదా ఎక్కడ కూడా దేవుడు నమ్మని వాళ్ళు ఎక్కడ కూడా దేవుడికి చోటు వాళ్ళు అదే రీతిగా ప్రభువులు నమ్ముకుంటున్నారు కదా అదే రీతిగా ఆరోగ్యం ఆరోగ్యంగానే ఉన్నారు కదా అదే రీతిగా సంపదను సంపాదించుకుంటున్నారు కదా మరి తేడా ఏంది వాళ్ళకి వీళ్ళకు కాబట్టి ఇక్కడే ఉంది శరీరం ఎందుకు బలహీనం అయిపోతుందంటే ప్రభుని ఒక శారీరకంగా చూస్తున్నారు ఒక శరీరగా శరీర అవసరాలు తీర్చే వ్యక్తిగా చాలా మంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆత్మ సిద్ధ ఆత్మ సిద్ధంగా ఉండి ప్రభు దగ్గరికి పో వాక్యం ఇనాలంటే అవేవి వినకుండా అవేవి హృదయంలో పోనీయకుండా ఓన్లీ శరీరకమైన వాటి మీదే దృష్టి పెడతారు సరే మన ఎప్పుడు వీళ్ళు సత్యంగా నిజంగా ఈ శరీర క్రియలు మనం నెరవేర్చుతామంటే మనకి డిఫరెన్స్ అర్థం కావాల మనం అర్థం చేసుకుంటే ఒక నార్మల్ ఒక వ్యక్తి దేవుడిని తెలియని వ్యక్తి జీవిస్తున్నాడు ఈ లోకంలో క్రైస్తవుడు జీవిస్తున్నాడు క్రైస్తవుడు లేదని చెప్పుకుంటున్నాడు దేవుడు ఇచ్చాడని చెప్పుకుంటున్నాడు నేను దేవుడిని నమ్ముకుంటే నాకు వచ్చిందని చెప్పుకుంటున్నాడు కానీ అన్నిడు మాత్రం ఆ రీతిగా చెప్పట్లేదు ఎందుకు ఆ రీతిగా చెప్పట్లేదు అంటే చూడండి ఇక్కడ మనకు ఒక వాక్యం ఉంది ఎందుకు దేవుడు మనకు తెలుసు దేవుడు అందరికీ ఆయన ద్వారా తప్ప ఏది కూడా మన దగ్గరికి రాదు దేవుడు ఇస్తే కానీ మన దగ్గరికి ఏది రాదు అది మనకైనా సరే అది దేవుడిని నమ్ముకున్న క్రైస్తవులకైనా సరే నమ్మని అనిలకైనా సరే దేవుడు ఇస్తేనే రావాలి కదా చూడండి మనకి అపోస్తుల కార్యంలో పది ముప్పై దేవుడు పక్షపాతి నిజముగా గ్రహించి ఉన్నాను దేవుడు పక్షపాతి నిజముగా గ్రహించి ఉన్నాను చూడండి ఆయన చెప్తున్నాడు దేవుడు పక్షపాతి ఈ లోకంలో ఉంటాయి పక్షపాతాలు మావోడు మా కులము మా మతం అని చెప్పి పక్షపాతం చూపించి తప్పు చేసిన సరే సమర్థించ వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు కానీ దేవునికి మాత్రం ఆ పక్షపాతం లేదు మనకు మతైసు వార్త ఐదో అధ్యాయం నలభై వచనం చూస్తే ఆయన చెడ్డవారి మీదను మంచి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంతుల మీదను అనీతి మీదను వర్షము కురిపించుచున్నాడు చూడండి ఇక్కడ వాక్యం చూస్తే మంచి వారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదింపజేస్తున్నాడు నీతి మంతుల మీద అవినీతి మంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు ఎందుకు ప్రభు ఈ రీతిగా ఉన్నాడు ఎందుకు ప్రభు ఈ రీతిగా అందరికీ సమానంగా చూస్తున్నాడంటే చూడండి యూహాన్స్ వార్త అధ్యాయం పదహారో వచ్చనంలో చాలా క్లియర్గా ఉంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఈ ఒక్క ముక్క చాలి కదా ఎందుకు అన్యలు బాగున్నారు మనము బాగున్నాము అందరూ ఏ తేడా లేదు కాకపోతే మనం ఏంటంటే దేవుడు ఇచ్చని చెప్పుకుంటున్నాము ఆ రీతిగా చెప్పట్లేదు అంతే తేడా మనం ఏమైతే పొందుకున్నామో వాళ్ళు మనకంటే ఇంకా ఎక్కువగానే పొందుకుంటున్నారు ఎందుకు ఆ రీతిగా వాళ్ళు పొందుకుంటున్నారంటే చూడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను మనం అంటే చూడండి ఇక్కడ దేవుడు లోకంలోని క్రైస్తవులను ఎంతో ప్రేమించను రాయలేదు అంటే మనల్ని మాత్రమే కాదు లోకమును ఆయన ప్రేమిస్తున్నాడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు అంతే కదా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు కానీ ఇక్కడ రెండు రకాలుగా వాక్యం ఉంది ఒకటేమో దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు రెండో భాగం చూస్తే కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన విశ్వాసం ఉంచు ప్రతి నశింపక నిత్య జీవం ఆయనను అనుగ్రహించను అని ఏటో రెండు రకాలు దేవుడు ప్రేమించడం మాత్రం అందరినీ ప్రేమిస్తున్నాడు కానీ నిత్య ఎవరు పొందుకుంటారంట అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు మాత్రమే విశ్వాసించు విశ్వాసం ఉంచి వాడు మాత్రమే నశించిపోకుండా నిత్య జీవం పొందుకుంటారంట కాబట్టి ఈ విషయం అర్థం చేసుకుంటే మన శరీరాన్ని ఈజీగా జయించవచ్చు దేవుడు ప్రేమించడానికి అందరినీ ప్రేమిస్తున్నాడు మనకే వస్తున్నాయి అందరికీ వస్తున్నాయి మనము ఎప్పుడు దేవుని సంపూర్ణంగా తెలుసుకొని ఆయనను విశ్వసిస్తాము విశ్వాసం అంటే ఏ రీతిగా విశ్వాసం పెడతారంటే ఆ వస్తు వస్తుందో ఈ వస్తువు వస్తుందని కాదు పైన దాంట్లో క్లియర్ గా చెప్పేశాడు దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తాడు నువ్వు విశ్వాసం పెట్టాల్సింది ఏంది అద్వితీయునిగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం పెట్టాలి ఆయన నువ్వు విశ్వాసం పెట్టాలంటే చూడండి మత్స్ వార్త ఐదో అధ్యాయం నలభై వచనంలో మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించినలా మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగు చేయుచున్నారు కదా చూడండి మీరు మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించేమి ఫలం కలుగును సుంకర్లను అలాగే చేయొచ్చున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన మీరు ఎక్కువ చేయొచ్చున్నదేమి అన్ని జనులు అలాగే చేయొచ్చున్నారు కదా మీరు మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని చెప్పాడు అంటే చూడండి మన ప్రవ్వే ఈ మాట చెప్తున్నాడు కదా మీరు ప్రేమించిన వారిని మిమ్మల్ని ప్రేమిస్తే మీకేం వస్తుంది మీకేం ఫలం వస్తుంది మీ సహోదరులకే మీరు వందనం చేస్తే మీకేం ఫలం వస్తుంది అన్నాడు చెప్పిన ఆయన ఆయన పాటించడా ఈ మాటలు చెప్పిన ఆయన ఆయన పాటించడా కాబట్టి అందరూ పొందుకుంటున్నారు ఏ ఒక్కరు కూడా కొద్దు లేకుండా పొందుకుంటున్నారంటే కారణం ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు అన్యుల్లోని తేడా లేదు అవినీతి తేడా లేదు చెడ్డవారని తేడా లేదు సొంకరులు అని తేడా లేదు అందరి మీద ఆయన ప్రేమ చూపిస్తా ఉన్నాడు కాబట్టి అందుకనే అందరూ అన్ని పొందుకుంటున్నారు చూడండి ఈ లోకపు విధానము ఈ లోకపు మతాలలో ఇతర మతాలలో ఉండేది ఏంటంటే కొన్ని కొన్ని వ్రతాలు చేయాలి మన దేవుని మనం ఎవరన్నా అన్నిలు అడిగితే ఏంది మీ దేవునిలో గొప్ప అని మీరు ఎవరన్నా అడిగితే మనం మీరైతే కూడా సమాధానం చెప్పొచ్చు కదా మన అన్యుల ఆచారాలలో కొన్ని కొన్ని వ్రతాలు ఉంటాయి కొన్ని కొన్ని పూజలు ఉంటాయి కొన్ని నాకు తెలిసిన ఒక పూజ చెప్తాను ఆయుష్మాన్ ఏదో పూజ ఉంటుంది దీర్ఘ ఆయుష్ మంతులు అంటే జీవం పొందుకోవడానికి మరణ గండాలు ఉంటే కొట్టివేయడానికి ఏమన్నా ప్రమాదాల్లో ఉన్నప్పుడు ఆయుష్ పూజ ఏదో చేస్తారు ఆ పూజ చేస్తే ఏమవుతుందంటే అతనికి ఆయుష్ వస్తుందని వాళ్ళు పూజ చేస్తారు చూడండి అక్కడ ఏంది పూజ చేసిన వాళ్ళకే వస్తుంది కానీ మిగతా వాళ్ళకి రాదు కదా కానీ ఇక్కడ చూడండి ప్రభు అంటే అక్కడ వాళ్ళు చేసే వాళ్ళ విధానంలో ఆ పూజలు చేసిన వాళ్ళే చేస్తేనే వాళ్ళు ఆ పూజలు చేస్తేనే వాళ్ళకి ఆ రావాల్సిన బెనిఫిట్ ఏదో వస్తుంది ఆ పూజలు చేయకపోతే నువ్వు చేయలేదన్నట్టు నువ్వు రానట్టే నువ్వు బలివ్వాలా నువ్వు బలి ఇవ్వకపోతే నువ్వు బలి ఇవ్వనట్టే కదా అప్పుడు నువ్వు బలిపోతే నువ్వు ఒక పర్పస్ మీద బలిస్తారు వాళ్ళు ఏదో ఒక ఉద్దేశం నెరవేర్చుకోవడానికి బలిస్తారు ఎందుకో నాకు తెలీదు కాబట్టి డైరెక్ట్ చెప్తున్నాను వాళ్ళు ఏదో ఒక ఉద్దేశం నెరవేర్చుకోవడానికి బలిస్తారు ఆ బలి ఇస్తేనే వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు అవుతారు ఆ ఫలానికి అర్హులు అవుతారు లేకపోతే వాళ్ళు ఎవరు అర్హులు కానట్టే కదా అడితిగా వాళ్ళ దాంట్లో లేదు కానీ మన ప్రభువు చెప్తున్నాడు చూడండి ఆయన లోకంలో ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు ఆయన ఆయనను ప్రేమించే వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన ప్రేమించని వాళ్ళకి ఇస్తున్నాడు అన్యులకి ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఆయన సమృద్ధిస్తున్నాడు ఎవరు కూడా పోయి ఆయన అడగక్కర్లేదు ఎవరు కూడా పోయి నాకు ఆయుష్ ఇవ్వని ఆయన అడగక్కర్లేదు ఆయన అందరికీ ఇస్తున్నాడు వాళ్ళ వాళ్ళ సమయాన్ని చొప్పున వాళ్ళ వాళ్ళ క్రియలు చొప్పున కాబట్టి మనము దేవుని శరీరాన్ని మనం జయించాలి అంటే మొదటగా మనం దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవాలి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని ఎందుకు చెప్పాడంటే మనం శారీరకమైన విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మనం సంపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకోలేం కాబట్టి మనం ఆత్మలో సిద్ధపడాలా ఆత్మ సిద్ధంగా ఉంటే శరీరాన్ని మనం చంపగలగాల ఎట్లా అంటే చూడండి మొదటి యోహాను మూడో అధ్యాయము ఎనిమిదో వచనంలో అపవాది మొదటి నుండి పాపము చేయుచ్చినాడు గనుక పాపము చేయివాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుడి కుమ దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఇక్కడ చూడండి ఏం రాసిందంటే అపవాది మొదటి నుండి పాపము చేయుచ్చిన వాడు వాడు పాపం కనుక పాపము చేయివాడు అపవాది సంబంధి అపవాది క్రియ యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనుంది అంటే అపవాది క్రియలను లయపరచటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమేడు యేసుప్రభు వచ్చింది ఎందుకు మనలో ఉన్న అపవాది క్రియలను లయపరచడానికే కదా మన యొక్క క్రియలను ఆ అపవాది క్రియలను చంపడానికే మరి ఈరోజు ఆయనను నమ్ముకుంటూ మనం అపవాది క్రియలను మనం ఇంకా కొనసాగిస్తున్నాము ఆయనలో ఉంటూ అపవాదిని మనం జయించలేకపోతున్నామంటే మనం ఇంకా యేసుప్రభును సంపూర్ణంగా విశ్వసించినట్టే కదా వాళ్ళు విశ్వసించట్లేదు కాబట్టే వాళ్ళు నిత్య జీవానికి అర్హులు కాదన్నట్టు వాళ్ళ అపవాది సంబంధం అన్నట్టు ఇంకా సంపూర్ణంగా మనం అపవాది క్రియలు చేస్తున్నామంటే మనకి ఇంకా దేవుని కుమారుడు ప్రత్యక్షం కాలేదు ఆయన వచ్చింది అపవాది క్రియలను లయపరచట ఆయన ఆయన మనకు ప్రత్యక్షం అయితే మన హృదయాల్లో ఆయన ప్రత్యక్షం అయితే మనం ఖచ్చితంగా అపవాది క్రియలను లయపరుస్తాం కదా అపవాదిని జయిస్తాం కదా మనం జయించలేకపోతున్నాం ఎందుకు జయించలేకపోతున్నాం అంటే దేవుడు ఇంకా మనలో ప్రత్యక్షం కాలేదు ఎందుకు ఆయన ప్రత్యక్షం కాలేదంటే మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనంలో మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకుంటుని పౌరులు చెప్తున్నాడు తిమ్మోతితోటి మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకుంటుని అని చెప్తున్నాడు ఆయన పోరాటం పోరాడాడంట పరుగెత్తాడంట ఈ రెండు చేయడం వల్ల ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట ఈ రోజు అది లేదు ఈరోజు జనుల్లో అది లేదు క్రైస్తవుల్లో అది లేదు మంచి పోరాటం ఎవరు పోరాట పోరాడడానికి ఎవరు సిద్ధంగా లేరు నా పరుగు కడముట్టించి ఆయన పరిగెత్తుతున్నాడు పరిగెత్తి ఆగిపోయినాడు ఆయన సమయం వచ్చిన తర్వాత ఆయన గమ్యం ఆయన తర్వాత ఆయన పరుగు కడముట్టించండు దద్వారా ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఇంతాక వాక్యం చూసాం విశ్వసించి వాడు మాత్రమే నిత్య జీవం పొందుకున్నాడు అని కాబట్టి ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి ఆయన సంపూర్ణమైన విశ్వాసం పెట్టింది కాబట్టి ఆయన నిత్య జీవానికి కాబట్టి మంచి పోరాటం పోరాడాలి ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనము పోరాడాలి పోరాడకుండా ఉట్టిగా ఇవేదో పనులు చేస్తే జరగదు అనే దాని అర్థం ఎందుకు మనం పోరాడాలి ఎవరితో పోరాడాలి అంటే మనకు వాక్యం ఉంది ఎవర్తో మనం పోరాడాలంటే ఎందు నిమిత్తం మనం పోరాడాలంటే లూకాసు వార్త 13 ఇరవై నాలుగు లూకాసు వార్త పదమూడు ఇరవై నాలుగు ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకలు ప్రవేశింప దూతులు కానీ వారి వలన కాదని మీతో చెప్పుతున్నాను మనం ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడాలంట రవ్వే చెప్తున్నాడు కదా పోరాడుడి అని ఎందుకు ఇరుకు ద్వారమును నువ్వు ప్రవేశించాలంటే ను పోరాడాల పోరాడకుండా ఉట్టిగా ఏది రాదు ప్రభువే చెప్తున్నాడు అన్నమాట ఇతర కాపోతులైన పౌరులు కూడా అదే చెప్పిన పోరాడి పరిగెత్తి ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఇక్కడ ప్రభుే చెప్తున్నాడు ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడండి పోరాడమని చెప్తున్నాడు ఆయన అనేకులు ప్రవేశించాలని ఆశపడాలని ప్రవేశించలేరు ఎందుకంటే పోరాటం చేయలేరు కాబట్టి ఎందుకు పోరాటం చేయలేరు కంటే దేవుని సంపూర్ణంగా వాళ్ళు తెలుసుకోలేదు దేవుడు ఇంకా వాళ్ళకి ప్రత్యక్షం కాలేదు ఏసు ప్రభు ఎందుకు నిజంగా ఈ లోకానికి వచ్చాడో తెలుసుకోలేని గుడ్డి ఉన్నారు కాబట్టి ఇంకా ఆయనను శారీరకంగా ఇంకా ఆయన ఏదో శరీర క్రియలు నెరవేర్చేవాడుగా చూస్తే ఎవరు కూడా జయించలేరు కాబట్టి మనమైతే ఏం చేయాలంటే శరీరాన్ని జయించాలి మనం పోరాడాలి పోరాటం నేర్చుకోవాలి ఎందుకు పోరాటం పోరాడాలంటే ఈ రోజు మనం కామన్ గా వినే పదం ఒకటి ఉంటది ప్రతి ఒక్క క్రైస్తవులు కానీ క్రైస్తవుల దగ్గర ఎవరి దగ్గర మాట వినము క్రైస్తవుల దగ్గరే ఒక మాట మనం స్పెషల్ గా వింటూ ఉంటాం ఏంటంటే అపవాది ఆటంకాలు అపవాది అడ్డబడుతున్నాడు అపవాది విజృంభించి పనిచేస్తున్నాడు అని ఇటువంటి పదాలు మనం వింటా ఉంటాం నేను ఒకప్పుడు అనుకునేవాడిని అప సైతాన్ ఆటంకాలు సైతాంజుడు ఎట్ట చేస్తున్నాడు వాడు ఇట్ట చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని అనుకుని వాడు ఇట్లా పడగొట్టాలని చూస్తున్నాడు ఇట్లా ఈ ఈ బలహీనత ముందు తెచ్చి పెట్టి నన్ను పడగొట్టాలని చూస్తున్నాడు ఎంతోమంది చర్చిలో పోతా కూడా చర్చికి రాలంటే ఏడ సైతాన్ ఆటంకాలు అన్ని అడ్డం వచ్చి పడుతున్నాయి పోవడానికే లేదు అని చెప్పి సమాధానం చెప్తాడు ఎందుకు అపవాది ఆటంకాలు అపవాది ఆటంకాలు మనం అనుకుంటున్నాం కానీ అపవాది ఆటంకాలకు మనం పడిపోయినామంటే మనం ఎక్కడ పోరాడినట్టు మనం ఓడిపోయినట్టే కదా మనం ఓడిపోయినట్టే అపవాదితో పోరా వాడు మనం ఏం చెప్తున్నాం అపవాది అటంకించి మనం పోలేకపోయినామంటే వాడు విజయం పొందుకున్నాడు మనం విజయం పొందుకోలేనట్టే కదా మనకు తెలుసు అపవాది రావాలన్నా కూడా దేవుని పర్మిషన్ కావాల మనకి యోగ గ్రంథం మనం ఎన్నోసార్లు ధ్యానించి ఉంటాం కదా యోగు గ్రంథంలో ఆయన చాలా ఆయనకు అసలు ఆ పర్మిషనే లేదు నువ్వు అంతా ఆయన చుట్టూ కంచె వేసినావు కదా నేను ఎట్లా పోవాలి తీసి చూడు ఆయన విషయం తెలుస్తుంది నువ్వు తీసి చూ నువ్వు ఆయన కంచె తీసి చూడు ఆయనలో ఉన్న భక్తి ఏందో నీకు తెలుస్తుందంటే ప్రభు తీస్తనే కదా ప్రభు యొక్క కంచను తీస్తేనే కదా ఆ యోబు ఆయన దగ్గర అపవాది యోబు దగ్గరికి వెళ్ళగలిగాడు సర్వనాశనం చేయగలిగిడా లేదా సర్వనాశనం చేసినా కానీ యోబైతో ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళదును యోబు గ్రంథం ఒకటి ఇరవై ఉంటుంది యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయను నామమునకు స్థుతి కలుగును గాక ఆయనకు తెలుసు సత్యం దేవుడే ఇస్తాడు దేవుడే తీసుకొని పోతాడు ఇది మనం అర్థం చేసుకోవాలి ఎందుకు యోగుకి అంత పరీక్ష పెట్టిండంటే యోగు యొక్క హృదయ దేవునికి తెలుసు కదా ఇప్పుడు ఒకవేళ దేవుడే అపవాదితో ఛాలెంజ్ చేశాడు కదా నా భక్తుడు గొప్పవాడని ఎందుకు అంత ఛాలెంజ్ చేశాడు ఎందుకు అంతగా అపవాదికి అవకాశం ఇచ్చాడు మనకి తెలుసు ఒక వాక్యం ఉంది ఏమని మీరు శోధింపబడకుండా నిమిత్తం అంటే సారీ మీరు శోధింప మీరు అను మీరు సహింపగలిగినంత వరకే శోధనలు వస్తాయి కానీ ఎక్కువ రావని చెప్పాడు మీరు సహించలేని భరించలేనని శోధనలు దేవుడు మీకు అలో చేయడు అని చెప్పి చెప్పాడు కదా కొత్త నిబంధనలో ఉంది అది ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్ కానీ యోగు విషయంలో దేవుడు ఎందుకు అంత పర్మిషన్ ఇచ్చాడంటే యోగు హృదయ స్థితి తెలుసు యోగు ఏ రీతిగా దేవుని అర్థం చేసుకున్నాడో దేవునికి తెలుసు ఆయన దేవుని పట్ల ఎటువంటి విశ్వాసం కలిగి దేవునికి తెలుసు కాబట్టి సమస్తం కోల్పోయినా గాని యోబు ఒకే మాట అనగలిగాండు దేవుడిచ్చాడు తీసుకొని పోయాడు అపవాదిని జయించనివ్వలేదు అపవాదిని జయించనివ్వలేదు అక్కడ యోబు సహించగలిగిన శ్రమలే అవి ఆయన పిల్లల్ని కోల్పోయినా పని కోల్పోయినా ఆస్తి మొత్తం కోల్పోయినా అనారోగ్యాలు వచ్చినా దేవునికి యోబు గురించి తెలుసు కాబట్టి ఆయన హృదయ పరిస్థితి తెలుసు కాబట్టి ఆయన శోధనను సహించగలడు అన్న నమ్మకం దేవునికి ఉంది కాబట్టి దేవుడు అపవాదిక అవకాశం ఇచ్చాడు అపవాదికి అవకాశం ఇస్తే అపవాది ఏం చేశాడు సర్వనాశనం చేసి పడేశాడు సర్వనాశనం చేసి పడేసినా కానీ యోబు ఏమంటున్నాడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకొని కాబట్టి ఆయన తెలుసుకున్నాడు ఆ సత్యం ఏది రావాలన్నా దేవుడి నుంచే రావాలా సపరేట్ గా ఎవరు వచ్చి చేయలేరు ఏదో వచ్చి నన్ను నాశనం చేయలేదు దేవుడి ఇస్తేనే దేవుడు దేవుని ద్వారా రావాలా కానీ బయట వాళ్ళ నుంచి రాదు అని చెప్పి ఆయన తెలుసుకున్నాడు అక్కడ ఆయన అపవాదికి అవకాశం ఇయ్యలే అపవాది ఆయన అపవాదిని ఆయన జయించి ఆ విశ్వాసాన్ని ఆయన జయి ఆ విశ్వాస పరీక్షలను నెగ్గిండు నెగ్గిండు కాబట్టి ఆయన డబల్ పొందుకున్నాడు తర్వాత దేవునామం మహింపరచబడింది కానీ ఈ రోజు మన పరిస్థితి చూడండి ఆయన అంత శ్రమంలో వస్తున్నాడు ఆయన ఆస్తులు కోల్పోయినాడు సమస్తం కోల్పోయి అన్ని రోగాలతోటి ఎంతో అందరూ పొల్లపోట్లు అంటారు కదా అందరూ పొడుస్తా ఉన్నా కానీ ఆయన సహించుకొని సహించిండు పోరాడిండు కాదు ఒక రకంగా చెప్పాలంటే పోరాడుతూనే వెళ్ళిండు కానీ ఎక్కడ కూడా దేవుని దూషించి ఆ అపవాదిని జయించేలాగా చేయలేదు ఆయన పోరాడిండు అన్ని కోల్పోతున్నా కానీ ఆయన పోరాడుతూనే ఉన్నాడు ఎందుకు సంపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకున్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు నాకు దేవుడే ఇచ్చను దేవుడే తీసుకొని పోయాను సంపూర్ణంగా దేవుని తెలుసుకుంటేనే ఆ మాట వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే సంపూర్ణంగా దేవుని అర్థం చేసుకోవాలి ఒకవేళ నిజంగా అపవాది మన దగ్గరికి వచ్చాడు అనుకో దేవుని పర్మిషన్ లేకుండా వాడు రాడు దేవుడు కూడా ఉట్టికి అపవాది నీ దగ్గరకు పంపించాడు అపవాది వాడు పనివాడు చేసుకుంటున్నాడు ఎంతోమంది అవుతారు అపవాది ఆటంకాలు అపవాది ఆటంకాలు వాడు ఉన్నదే అందుకు కదా వాడు మనల్ని ఆటంకపరచడానికే వాడు ఉన్నాడు వాడి పనివాడు సక్రమంగా చేస్తున్నాడు నువ్వు ఆడిపోతున్నావంటే నీ దగ్గర శక్తి లేదు అన్నట్టు కదా నువ్వు అపవాదిని గెలవట్లేదు కదా నువ్వు జయించట్లేదు కదా మరి అపవాదిని నిందిస్తే ఏమొస్తుంది మనం అపవాదిని జయించాలి దేవుడు మన జీవితాల్లోకి అపవాదిని పంపించాడనుకో మనం ఏం చేయాల పోరాడాలి పోరాడాలా పరిగెత్తాలా అపవాదిని జయించాలి ఎందుకు అపోస్తులని పావులు అంటాడు కదా నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మరి వాడిని ఎందుకు జయించలేం మనకి ఎందుకు శారీరక క్రియలకు శరీర క్రియలకు ఆ పాపాలకు ఈరోజు జనాలు పోతారంటే దేవుడు ఎందుకు అపవాదిని లోకంలో పెట్టిండు పరీక్ష నిమిత్తమే కదా ఒక ఉదాహరణ చెప్పాలంటే నాకు మ్యాథమెటిక్స్ బాగొచ్చు నాకు మ్యాథమెటిక్స్ బాగొచ్చని నేను చెప్పుకుంటున్నా మరి నాకు మ్యాథమెటిక్స్ వచ్చో రాదో నాకు తెలియాలంటే అందరికీ తెలియాలంటే నాకు పరీక్ష పెట్టాల మ్యాథమెటిక్స్ పరీక్ష పెట్టాలా మ్యాథమెటిక్స్ పరీక్ష పెడతారు అందులో ఏముంటుంది సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి నువ్వు సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదనుకో నువ్వు ఎక్స్పర్టు కాదన్నట్టే కదా అట్లానే నువ్వు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే నువ్వు ఎక్స్పర్ట్ అన్నట్టు నువ్వు మ్యాథమెటిక్స్ లో ఏమైనా చేయగలవు అన్నట్టు ఇంకా ఎవడైనా సరే మ్యాథమెటిక్స్ లో నువ్వు ప్రొఫెసర్ అవ్వడానికి అర్హుడు నువ్వు ప్రొఫెసర్ అవ్వడానికి అర్హుడు అప్పుడు ఏంది నువ్వు ఎంతమందికి బోధించగలవు కదా మ్యాథమెటిక్స్ గురించి అట్లనే అపవాదిని వాడు ఎన్నో వాడు యోబుకి యోబుని ఒక పర్మిషన్ ఇచ్చాడు ఎన్ని రకాలుగా యోగని అటాక్ చేశాడు పని వాళ్ళను ఎంత భయంకరంగా అటా చేశాడు అటాక్ చేసినప్పుడు ఆయన ఏం చేశాడు యోబు ఆయన దేవుడే ఇచ్చాడు దేవుడు తీసుకొని పోడాను అలాగే అపవాదిని కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా జయించాలి కదా చిన్న చిన్న జయిస్తున్నాము మరి అన్ని విషయాల్లో జయించాలి కదా అన్ని విషయాల్లో జయిస్తే అప్పుడు మనం ఎక్స్పర్ట్ అవుతాం కదా అదే కదా దేవుడి నుంచి మన మన దేవుడు కోరుకునేది నువ్వు ఎక్స్పర్ట్ అయితే నువ్వు ఏ రీతిగా అపవాదిని జయించినావో నీ దగ్గర ఆ మొత్తం నీకు సాల్వేషన్ ఆ మొత్తం నీ దగ్గర ఉంటుంది ఎలా జయించాలో ఏ సిచ్యువేషన్ అపవాది నీకు సేవ ఉదాహరణకు సేవకే వెళ్తున్నాము మన ఇంట్లో వాళ్ళు ఊరికి ఆటంకిస్తా ఉన్నారు మనమేమనుకుంటాం అపవాది వాళ్ళు వాళ్ళలోకి వచ్చి రెచ్చగొడుతున్నాడు పోనివ్వట్లేదు మనకి ఆటంకాలు పరుస్తున్నాడు ఆటంక పరుస్తున్నాడు ప్రతిసారి ఇదవుతుంది అనుకుంటున్నావు మరి దేవుడు మనలో ఉన్నప్పుడు దానికి మార్గం దేవుడు చూపియాలి కదా ఇప్పుడు నువ్వు ఆ సమస్యని జయించి అపవాదికి చోటు ఇవ్వకుండా నువ్వు సేవ ఇంట్లో వాళ్ళని జయించగలిగితే ఆ సమయంలో అపవాదిని జయిస్తే మరి నువ్వు సేవ చేయాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మార్గదర్శకుడు అవుతావా లేదా మరి అది నేర్చుకోకుండా మనం పడిపోతే వాళ్ళు ఆటంకిస్తున్నారని చెప్పి మనం ఆగిపోతే మనం ఎవరికి సమాధానం చెప్పగలం మనమే సేవ చేయకపోతాం ఇంకా సేవ చేయాలని ఆసక్తి ఉన్న మనం పోయి ఏం చెప్తాం ఇంకా ఎవరికి ఏం బోధన మనమే సంపూర్ణంగా అపవాదం చేయించలేకపోతుంటుంది మనమే సంపూర్ణంగా తెలుసుకోలేకపోతుంది మనం ఇంకోళ్ళకి పోయి ఏం బోధన మరి బోధించలేం కదా కాబట్టి ఎందుకు అపవాది మన జీవితంలోకి వస్తాడంటే దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే నువ్వు నేర్చుకోవాలి నేనైతే అట్లనే అర్థం చేసుకుంటా ఎందుకంటే ఒక ఇన్విజిలేటర్ ఉంటాడు ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్ పెట్టే ఇన్విజిలేటర్ ఉంటాడు పిల్లడు వచ్చి ఆ ఇన్విజిలేటర్ తొక్కాల చూసి రాసుకోకుండా తొక్కాల ఎక్కడ కూడా ఎవరు మేల్ ప్రాక్టీస్ ఎవరు చూసి రాసుకోకుండా ఎవరు చీటింగ్ చేయకుండా మాల ప్రాక్టీస్ అంటారు అది చేయకుండా నీతిగా యదార్థంగా రాయాలా వాళ్ళ టాలెంట్ అప్పుడే బయట పడుతుంది కాబట్టి ఆ ఇన్విజిలేటర్ ఏం చేస్తాడు చాలా స్ట్రిక్ట్ గా ఎగ్జామినేషన్ చాలా స్ట్రిక్ట్ గా చూస్తాడు అనమాట పిల్లల్ని చూసి రాస్తున్నారా లేదంటే చాలా స్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాడు బాగా చదువుకున్నాడు కనుకో అవన్నీ ఏం పట్టవు బాగా చదువుకున్నాడు అవన్నీ ఏం పట్టవు మంచి కూర్చుంటాడు ఇచ్చింది పొచ్చింది కాబట్టి ఎంత టఫ్ అయినా సరే వాళ్ళు కల్లోడు కాబట్టి ఆ ఇన్విజిలేటర్ ఏం చేసినా ఎన్ని ఎంత ప్రకృతి ఆయనకేం పని ఆయనకు వచ్చు కాబట్టి సమాధానాలు టక్క టక్క టక్క రాసుకొని వెళ్ళిపోతాడు అదే యావరేజ్ క్యాండిడేట్ అనుకో మామూలు తక్కువ క్యాండిడేట్ అనుకో ఈ చదువు లేని చదువు రాని క్యాండిడేట్ పూర్ యావరేజ్ స్టూడెంట్ అనుకో ఏమంటాడు అబ్బాయి ఇన్విజిలేటర్ దొక్కాడు చూసి రాయడానికి కుదరలేదు అంటాడు ఇన్విజిలేటర్ వచ్చి తొక్కేశాడు చూసి రాయడానికి కుదరలేదు వాళ్ళ వాళ్ళ దగ్గర అడిగి రాయలేకపోయినాడు ఇసుమంటి మాటలు చెప్తారు బయట కాబట్టి యావరేజ్ స్టూడెంట్ గా ఉన్నామా ప్రభు విషయంలో హాయి బ్రిలియంట్ స్టూడెంట్ గా మనం తయారవ్వాలనుకున్నాం ఈ రోజు యావరేజ్ స్టూడెంట్ గానే ఉండవచ్చు వచ్చే సమస్యలు వచ్చే వాటి నుంచి దేవుడే సహాయకుడు కదా చూడండి దేవుడే సహాయకుడు కదా మరి దేవుడు సహాయం ఇచ్చినప్పుడు దేవుడు మనలో ఉన్నప్పుడు మనతో ఉన్నప్పుడు మరి అది జయించే తెలివితేటలు జయించే ఆలోచనలు దేవుడు మనకి ఇవ్వడా ఇచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా వాటిని జయిస్తావు కదా జయించినప్పుడు ఏమవుతుంది నువ్వు ఆ విషయం మీద నువ్వు కమెంట్స్ సాధించగలవు నువ్వు ఈ లోకంలో ఒక పాపం మీద ఉన్నావు నేనైతే నా ఉదాహరణ చెప్తాను నేను ఒక చిన్న సాక్ష్యం కాదని నేను ఎట్లా పాపాన్ని జయించగలను నేను ఎట్లా లోక పాషలను జయించగలను నేను ఒక ఉదాహరణ చెప్తాను నేను ఎన్నోసార్లు బైబుల్ చదివాను స్టార్టింగ్లో రాజుల గ్రంథాలు చదివాను బాగా చదివాను చదివినప్పుడు నాకు ఒకటి బాగా అర్థమైంది రెండు విషయాలు నేను ఇద్దరు మనుషులు నేను బాగా తీక్షణంగా పరీక్ష ఇస్రాయల్ రాజుల్ని ఒక ఆయన సౌలు ఇంకొక ఆయన దావీదు సౌల్ని దేవుడే ఎన్నుకున్నాడు దావీదుని దేవుడే ఎన్నుకున్నాడు సౌలకు పాపం చేశాడు తప్పు చేశాడు ఆయనకు అవకాశం రాలేదు మళ్ళీ సరిదికోవడానికి అవకాశం రాలేదు కానీ దావీకు మాత్రం అవకాశం వచ్చింది దావీదు కూడా భయంకరమైన పాపమే చేశాడు కానీ తర్వాత ఆయన ఎంత భయంకరమైన శిక్ష పొందుకున్నాడు ఎంత భయంకరంగా చిత్రవాదం అనుభవించిన్నాయి నాకు అనుభవిస్త అనిపిస్తుంది నువ్వు దేవునిలో ఉండి పాపం చేస్తే నీ పరిస్థితి ఇట్లా అయిపోద్దేమో దావిధాన నయం చిన్న బతుకున్నంత వరకు ఏడుస్తానే కన్నీరు కాలుస్తానే దేవుని బతిమలు ఆడుకుంటానే క్షమ క్షమాపణ పొందగలిగాడు పొందలేకపోతే దేవుడు ఆయన గర్భంలో నుంచి రాడు కదా కాబట్టి క్షమాపణ పొందగలిగాడు కానీ సౌలు పొందుకోలేదు కదా క్షమాపణ ఆయన గురించి ఎక్కడ పడలేదు కాబట్టి తప్పు చేస్తే సౌల్లాగా మారిపోతాము దావీ లాగా శిక్ష పొందుకుంటాము అని నాకు భయం వాళ్ళ జీవితాలు ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అప్పుడప్పుడు ఆయన అప్పుడప్పుడు కాదు వాళ్ళ జీవితాలే నాకు ముందు గుర్తొస్తాయి దావీదే గుర్తుకొస్తాడు ఫస్ట్ ఆయన ఎంతో గొప్ప భక్తుడు దేవుడు దేవునితో నడిచిన వాడు దేవునితో మాట్లాడ సింపుల్గా ఎట్లా పాపం చేయగలిగిందో తెలీదు చేసిన తర్వాత దేవుడు ఇచ్చిన శిక్ష కూడా ఆ రీతిగానే ఉంది అంత శిక్ష నేను భరించాలన్నా అంత శిక్ష నేను అది శారీరకంగా జరిగింది ఆత్మీయ స్థితిలో నన్ను తీసుకొని పోయి నరకంలో పాడేస్తాడేమో దేవుడు నాకు ఇంకొక అవకాశం ఇవ్వడేమో ఆ భయం వస్తే ఆటోమేటిక్గా పాపం సైడ్ తొంగి చూడడం ఏ శారీరక క్రియన తొంగి చూడం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఏదన్నా ఏమన్నా లోక పాలోచనలు వచ్చినప్పుడల్లా జ్ఞాపకానికి వస్తా ఉంటాయి ఆ జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతుంది మైండ్ కాబట్టి ఆ రీతిగా అపో నా మీదకి వచ్చే బాణాలు నేను కొన్ని ఈ రకంగా నేను దేవుణ్ణి విశ్వసించడం వల్ల నేను జయించగలిగాను డ్యూటీలో కూడా దేవుడు ఆటంకాలు ఇచ్చాడు నాకు స్టార్టింగ్ నేను ఉద్యోగం చేసేటప్పుడు నాకు నాకు ఇంగ్లీష్ జాబు నాకు ఇంగ్లీష్ రాదు ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలా నాకు తెలీదు దేవుడు సహాయం చేశాడు అపో అపవాది కనుక అప్పుడే కనుక పాడుంటే నా స్టార్టింగ్ పోయిన సంవత్సరమే పోయేది నా జీవితం అంతా సర్వనాశనం నాకు అసలు ఉద్యోగం వచ్చేది లేదు మళ్ళీ నేను బెంగళూరు పోయే వాళ్ళు బెంగళూరు పోవాల్సి బెంగళూరు పోతే నేను అక్కడ ఏ ఏ పరిస్థితిలో ఉండేటువో ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నో తెలియదు నేను ఈ రోజు వాక్యం చెప్పేవాడిని కూడా కాదు కానీ దేవుడు ఆ సమయంలో అపవాదికి అవకాశం ఇవ్వలేదు అని కాపాడిండు నన్ను నేను చెప్పుకుంటే కాపాడి నేను ఎంతవరకు కాపాడి అంటే నేను నేర్చుకునేంతవరకు కాపాడి ఎనిమిది ఆరు నెలలో సంవత్సరము ఎంతో పట్టింది సమయము ఆ సమయం దేవుడు నన్ను కాపాడి ఆ సమయం వరకు దేవుడు మేనేజ్మెంట్ నుంచి నాకు ఒక్క కంప్లైంట్ రాలేదు ఒక్క కన్సర్న్ రాలేదు ఒక టాస్క్ ఇస్తే దాని ప్రకారమే వెళ్ళిపోతా ఉన్నాను ఈలోపు నేను అనేకమైన విషయాలు తెలుసుకోగలిగాను అనేకమైన విషయాలు నేర్చుకోగలిగాను ఇప్పుడు వాళ్ళు రకరకాల వర్కులు ఇస్తున్నారు రకరకాల వర్కులు ఇస్తున్నారు రకరకాల వర్కులు ఇస్తే ఇదే వర్కులు కనుక నేను జాయిన్ అయినప్పుడు నాకు ఇచ్చిండుంటే నేను ఖచ్చితంగా ఒక నెల రోజుల్లోనే బయటకు వచ్చేస్తుంది కానీ అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారు అంటే కారణం ఇప్పుడు నేను ఆ లెవెల్కి ఎదిగినాను కాబట్టి దే నన్ను ఏదిగా పడగొట్టాలని చూసినా నేను జయించగలుగుతాను ఇంకా వాళ్ళ ఉద్యోగాలు నన్ను ఆటంకాలు పరచలేడు నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను ఎందుకంటే దేవుడు నాకు సమయాన్ని ఇచ్చాడు ఆ సమయంలో నేర్చుకున్నాను ఇప్పుడు అపోవాది వచ్చి నాకు ఎన్ని పొలాలు పెట్టినా నేను ఉద్యోగ విషయంలో వాడికి దొరకను అలాగే ఇంట్లో విషయం కూడా నేను జయించడానికి ట్రై చేస్తున్నాను ఆ దేవుడు నన్ను ఖచ్చితంగా ఆ విషయాల్లో కూడా నన్ను దేవుడు గొప్పగా జయం ఇస్తాడని నమ్ముతున్నాను కాబట్టి నేను సంపూర్ణంగా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే దేవుడు కూడా చెప్పింది ఏంటంటే ఆయన పావులు ఏం చెప్పాడు మీ మంచి పోరాటం పోరాడి నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని మనం పోరాడాలి మనం కష్టపడాలని చెప్తున్నాడు యేసుప్రభు కూడా చెప్పాడు కదా లుక వార్తలు పదమూడు ఇరవై ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప జూతులు కానీ వారి వలన కాదని మీతో మీతో చెప్పుచున్నాను అన్నాడు అంటే ఇక్కడ కూడా యేసుప్రభు పోరాడమనే చెప్తున్నాడు చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు పోరాడమని రెండవ తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఏడో వచనంలో రెండవ తిమో తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో ఏడులో నేను చెప్పు మాటలు ఆలోచించుకోను అన్ని విషయములందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించను అని కొన్ని విషయాలు ఆత్మీయమైన విషయాలు అక్కడ రాయలేదాన్ని పౌలు రాస్తున్నాడు తిమోతికి అన్ని విషయములందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించను పుట్టి ఆత్మీయ విషయాల్లోనే దేవుడు నీకు వివేకం ఇస్తాడు ఉట్టిగా అపవాదం చేయించటమే నీకు వివేకం ఇస్తాడని అక్కడ రాయలేదు అన్ని విషయంలో ఎందు బాధలో ఏ రీతిగా సంతోషంగా నువ్వు నీకు బాధ వస్తే దాని నుంచి ఏ రీతిగా నువ్వు బయటపడాలో నీకు సమస్య ఏ రీతిగా నువ్వు దాని నుంచి బయటపడాలో అపవాద ఆటంకాలు భరిస్తే దాని నుంచి ఏ రీతిగా బయటపడాలో నీకు నిజంగా డబ్బులే వచ్చింది నీకు పెద్ద ఉద్యోగం అది ఎందు నిమిత్తం వచ్చిందో దాన్ని ఏ రీతిలో అవన్నీ దేవుడు ఇచ్చే ఆయన ఆయన అన్ని విషయంలో ఎందు మనకు వివేకం అనుగ్రహించును వివేకం అంటే తెలివే కదా మరి ఆ తెలివి మనం పొందుకోలేకపోతే అపవాదికి చిక్కబడతామా లేదా అందుకే ఈరోజు జనాలు త పాపాలు ఇంకా ఏదో ఆసక్తి పొందిపోతున్నారు కానీ అంటే ఆత్మ వాళ్ళని ప్రేరేపిస్తుంది కానీ శరీరం వాళ్ళని బలహీనపరుస్తుంది ఎప్పుడు శరీరాన్ని జయించగలుగుతారంటే పోరాటం మొదలుపెట్టినప్పుడు ఆత్మీయ పోరాటం మొదలుపెట్టినప్పుడు ఆత్మలో ఏసు మనం ఏసు ప్రభులు సంపూర్ణంగా ఎందుకు ఆయన వచ్చిండు ఎందుకు అని ఈ లోకానికి వచ్చిండు ఆయన ప్రేమ వేసుమంటిది ఆయన ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకుంటాం ఆయన కోపం వేసుమంటిది ఇవన్నీ సంపూర్ణంగా మనం అర్థం చేసుకుంటే మనం పాపానికి చోటు ఇవ్వం అపవాది వచ్చిండు అంటే అపవాది మన దగ్గరికి వచ్చిండంటే మనకి ఏదో ఒక విషయం నేర్పించడానికే నేనైతే అట్లే అనుకుంటా ఒక రెండు రకాలుగా ఉంటుంది ఒకటి విశ్వాసాన్ని పరీక్షించడానికి ఉంటుంది లేకపోతే తప్పు చేస్తున్నా మంచి మార్గంలో పెట్టడానికి తప్పు చేస్తే దేవుడు ఆలోచిస్తాడు అప్పుడు మనం ఆలోచించుకోవాలా ఏమని ఆలోచించుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక మనిషి ఉన్నాడు ఒక మనిషి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవుణ్ణి నమ్మిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్రాడ్ చేసి ఒక భూమిని నమ్ముతా ఉన్నాడు ఇక్కడ రెండు రకాలుగా జరుగుతుంది మనం అర్థం చేసుకోవాలి ఎట్లా అంటే ఎట్లా ఆలోచించాలంటే ఈ వ్యక్తి ఫ్రాడ్ రియల్ ఎస్టేట్ ఉన్నాడు రియల్ ఎస్టేట్ లో ఫ్రాడ్ చేసి భూమి అమ్మాలని ప్రయత్నిస్తున్నాడు విశ్వాసే ఫ్రాడ్ చేసి భూమి అమ్మాలని ప్రయత్నిస్తున్నాడు ప్రార్థనస్తున్నాడు అది సఫలం అవుతుందా రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలా ఒకటి సఫలము అవ్వచ్చు రెండోది అవ్వకపోవచ్చు రెండు రకాలుగా ఉంటుంది కదా సఫలము అయ్యింది వాడు చేశాడు ఆ భూమిని ఫ్రాడ్ చేసి మోసం చేసి అమ్మాడు అనంటే ఇక్కడ దేవునికి వాడి మీద ప్రేమ లేదు అపవాదికి అప్పగించేసాడు అపవాది వాడిని ఏం చేస్తాడు మరణానికి నడిపించుకోపోతాడు లేదు అది వర్ధిల లేదు అది పదే పదే పదే ఆటంకాలు పడుతున్నాయి అది పదే పదే ఆటంకం వస్తుంది ఆయనకు ఆ భూమి అమ్మడానికి కుదరట్లేదు అంటే నువ్వు అర్థం చేసుకోవాలా దేవునికి దేవునికి నీ మీద ప్రేమ ఉన్నట్టు నీ చేత పాపం ఆయన పాపం చేయించ అప్పుడు నువ్వేం చేయాలా వివేచించాలా దేవుడు అన్నాడు దేవుడు అన్నాడు వివేకం అనుగ్రహించు కదా అప్పుడు నువ్వు ఆలోచించాలి ఎందుకు ఇన్నిసార్లు ఆటంక పరుస్తుందంటే దేవునికి ఇష్టం లేని పని నేను చేస్తున్నాను కదా ఆయన వాక్యం మనలో ఉంటే ఆయన ఎవరు ఆయన వాక్యమే కదా దేవుడు అంటే వాక్యం ఈ అంతా దేవుడే అది మనలో హృదయంలో ఉంటే అయ్యో ఇది ఎందుకు ఇన్నిసార్లు ఆటంక పరుస్తుంది బైబుల్ చెప్తుందంటే నువ్వు మోసం చేయొద్దు నువ్వు అన్యాయం చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంది నేను మోసం అన్యాయం చేస్తున్నాను కాబట్టి అది ఆటంకపరుస్తున్నాడు దేవుడు అమ్మ దేవుడికి నన్ను హెచ్చరిస్తున్నాడు అని చెప్పి నువ్వు హృదయం మార్చుకొని ఆ పని ఆ పేసుకొని దేవుని తోటి తిరిగితే దేవుడు సంతోషిస్తాడు లేదు నీ హృదయ స్థితి బాగలేదు అనుకుంటే అపవాదికి అప్పగిచ్చేస్తే వాడు ఏం చేస్తాడని సఫలపరుస్తూ ఉంటాడు నీ పాపం మీద ఒక పాపంతో ఇంకో పాపము ఇంకో పాపానికి ఇంకో పాపం యాడ్ చేసుకుంటా నేను తీసుకొని నరకంలో పడేసుకుంటాడు అట్లానే అర్థం చేసుకుంటాను నేనైతే కాబట్టి మనం ఏం చేయాలంటే ఆలోచించుకోవాలి దేవుడు మనకి వివేచన ఇచ్చింది అందుకే కదా ప్రతి విషయంలో మనం వివేచించాలి వివేచన ఇచ్చింది అందుకే కాబట్టి ఎందుకు ఈ రోజు జనాలు అపవాదికి లొంగిపోతున్నారు అపవాది తంత్రాలు అపవాది అడ్డగిస్తున్నాడు సైతాన్ ఆటంకాలు ఇటువంటి మాట ఎందుకు చెప్తారంటే పోరాటం చేతగాకనే అంటాను నాకైతే దేవుడు అదే చూపించింది చేతగాకనే పోరాటం చేతగాకనే అపవాది జయించండి అని అపవాది జయించి అంటే మనం ఓడిపోయినట్టే కదా ఒక విషయం మీకు ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒక చిన్న కథలాగా చెప్తాను ఒక రాజ్యం ఉంది ఇంకొక రాజ్యం ఉంది వీళ్ళిద్దరికీ పడట్లేదు వీళ్ళిద్దరికీ గొడవలు అవుతా ఉన్నాయి అవతల రాజ్యంలో పదే పదే పదే వచ్చి ఈ రాజ్యాన్ని దెబ్బ చూస్తా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంది ఆ రాజ్య ఒక రాజ్యం ఉంది ఇంకొక రాజ్యం వచ్చి పదే పదే వీళ్ళని రెచ్చగొడతా ఉంది రెచ్చగొడతా ఉంది అంటే అర్థమైంది పదే పదే వీళ్ళ దగ్గరికి వచ్చి గెలు పదే పదే వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు వీళ్ళతో యుద్ధానికి వస్తా ఉన్నారంటే అర్థమైంది ఈయన సంపూర్ణంగా వాళ్ళ మీద జయం పొందలేదంటే కదా పదే పదే వచ్చి ఆటంక పరుస్తా ఉన్నారు పదే పదే యుద్ధానికి వస్తున్నారంటే ఈయన పోయి సంపూర్ణంగా వాళ్ళని జయించి వాళ్ళ శత్రు శేషం ఆ అపవాది సైన్యాన్ని మొత్తాన్ని జయించుంటే ఆటోమేటిక్ వాళ్ళు నీ రారు కదా పేరు దలుచుకుంటేనే భయపడి పారిపోతారు లేదు వాళ్ళు పదే పదే ఆటంకాలు సృష్టిస్తా ఉన్నాడంటే ను సంపూర్ణంగా వాడి మీద బలం పొందుకోలేదు సంపూర్ణంగా జయించలేదు సంపూర్ణంగా వాడు నువ్వు అనగొట్టలేదు కాబట్టే వాడు పదే పదే వస్తున్నాడు ఇది అర్థం చేసుకోవాలని ఒక విషయంలో అపవాది పదే పదే ఆటంకాలు పలుస్తున్నాడంటే అది దేవుని చిత్తమేమో కదా నువ్వు అపవాది విషయంలో నువ్వు చెప్తున్నావు కరెక్టే అపవాది ఆటంక పరుస్తున్నాడని మరి నువ్వు దాన్ని జయించాలంటే పోరాడాలి కదా దేవుని అడగల కదా పోరాడి ఆ విషయం మీద మనం సంపూర్ణంగా విజయం పొందుకుంటే వాడి ఎన్ని ఆటంకాలు పెట్టినా మనకేమవుతాయి మన వాడికి ఆటంకాలు పెట్టలేడు కదా అందులో మనం ఆ విషయంలో సంపూర్ణం అయితే ఆ విషయంలో అపవాదిని మనం జయిస్తే వాడికి ఎన్ని ఆటంకాలు పెట్టా మనం జయించుకోగలం కదా ఆ జ్ఞానం మనకు వస్తుంది కదా ఆ అనుభవం ద్వారా మరి అపవాది వచ్చి మనల్ని ఆ కొత్త అనుభవాన్ని వాడు వస్తాడు మన జీవితంలోకి వాడిని ఎలా జయించాలో కొత్త అనుభవం మనం నేర్చుకుంటున్నాం నేర్చుకో మనం వాటిని జయించలేకపోయినామంటే ఆటోమేటిక్గా మనం ఓడిపోయినట్టే అక్కడ మనం ఏం నేర్చుకోలేదు మనము ఎట్లా అదే సిచ్యువేషన్ వేరే వాళ్ళకి వస్తే ఎట్లా చెప్పి వాళ్ళని వాళ్ళకి ఎట్లా చెప్పి దేవుని వాక్యానుసారంగా వాళ్ళు కూడా ఎట్లా జయించాలా అదే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని అనేది మన దగ్గర జ్ఞానం లేదు అదే మనం అపవాదిని జయించి ఉంటే మనము జయిస్తాం కదా మనకే ఆ జ్ఞానం వస్తుంది ఇంకొకరు సరే అటువంటి ఇబ్బందులు పోయే వాళ్ళకి మనం సహాయం చేయగలుగుతాం చెప్పగలుగుతాం నేను ఈ రీతిగా జయించను నువ్వు కూడా ఈ రీతిగా జయించొచ్చు అని చెప్పగలుగుతాం కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మంచి పోరాటము పోరాడి నా పరుగు కడ అన్న పౌలు చేస్తున్నాడు దేవుడు కూడా మార్గంలో ప్రవేశించడానికి పోరాడి అన్నాడు ఎందుకు ఆయన పోరాడం అంటున్నాడంటే క్రైస్తవ జీవితం పోరాటం పోరాడాలి ఎవరితో పోరాడాలా మనకు వాక్యం ఉంది శారీరక సంబంధంతో కాదు మనం పోరాడాల్సింది మనం పోరాడాల్సింది ఈ లోక సంబంధాలతో అపవాది సమూహంతో మనం పోరాడాల మనం పోరాడాలంటే దేవుని వాక్యం కలిగిస్తుంది కదా ఎన్నో ఉద్యం రాసిన పత్రిక ఆరు పదకొండులో మీరు అపవాది తంత్రములు ఎదిరించటకు శక్తి మంతులగినట్లు సర్వాంగ కవచమును ధరించుకోండి అని ఆయనను మనం ధరించుకోవాలి ఆయన ధరించుకుంటే కానీ మనం ఎదిరించడానికి శక్తి కలవడం కాము ఇంకా మనకు ఆటంకాలు వస్తున్నాయంటే చూడండి ప్రతి విషయంలో మనకి ప్రభు వివేకం అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన శక్తివంతులు అవ్వాలంటున్నాడు ఇంకో వాక్యం కూడా ఉంది కొరండో కొరందీలుకి రాదు రోమిల్ కలిసిన పత్రిక పదహారు ఇరవైలో సమాధాన కర్త దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును మన ప్రభు అని కృప మీకు తోడైండును దేవుడే చెప్తున్నాడు మన కాళ్ళ కింద వాడు తొక్కబడుతుంటే మా మన మీద ఏ రీతిగా జయం పొందగలడు కాబట్టి మనం ఏం చేయాలా ప్రభువుని సంపూర్ణంగా తెలుసుకోవాలా పోరాడాలి కొలసీలు రాసిన పత్రిక ఒకటి ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన చెప్తున్నాడు పౌలు అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను ఎవరిని బట్టి కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి ఈయన ఈయనను బట్టి కాదు ఈయన జ్ఞానాన్ని బట్టి కాదు ఆయన పోరాడుతున్నా అని ఏ రీతిగా పోరాడుతున్నాడో చూడండి నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి దేవుని శక్తిని బట్టే మన తలంపుల్ని బట్టి కాదు మన తలంపులు ఎక్కడుంటాయి నేల మీదే ఉంటాయి మనలో పోరాడే శక్తి రావాలన్నా మనకి దేవుడు రావాలన్నా మనం మన ఆయన చెప్తా నాలుగు బలంగా అంటే నాలుగు దేవుడు ఉన్నాడని ఆయన చెప్పుకుంటున్నాడు ఈ రోజు దేవుడు లేడు కాబట్టి ప్రతి ఒక్కరిలో ఊరికనే పడిపోతున్నారు అపవాద ఆటంకాలని చెప్తారు అపవాదం చేయించలేకపోతున్నామని చెప్తారు శోధనలు అని చెప్తారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి జయించడానికే మరి జయించకుండా నువ్వు అవన్నీ కారణాలు చెప్తాను అంటే నీలో దేవుడు లేడన్నట్టే మరి దేవుడిని పొందుకొని మనం జయించాలన్నట్టే కదా ఆయన క్రియాశక్తిని బట్టి పోరాడుచు ప్రయాసపడుచున్నాను పోరాడే తత్వము లేదు ప్రయాస పడే లేదు మరి ఏ రీతిగా మనం జయించగలుగుతాము కాబట్టి దేవుడు మనం అపవాదిని జయించాలంటే మనకి ఒకటే మాట ఉంది యాకోబురాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడి మీ యుద్ధం పారిపోవును అన దేవునికి లోబడి ఉంటే అపవాదిని మనం ఎదిరిస్తాం దేవుని సంపూర్ణంగా మనం అర్థం చేసుకుంటేనే అపవాదిని మనం జయిస్తాం ఈ లోకపు ఈ ఎందుకు జనాలంతా ఎక్కువ అపవాదం జయించలేకపోతున్నారు ఎందుకు నామకార్థపు జీవితాలు అయిపోయినాయి అంటే వాళ్ళు చెప్పే సాక్ష్యాలను బట్టే వాళ్ళ స్థితే రీతి గు అర్థం చేసుకోవచ్చు దేవుడు నాకు ఈ బంగ్లా వచ్చింది ఆ వచ్చింది ఈ బండి వచ్చింది ఇట్లా ఉద్యోగం వచ్చింది అని చెప్పుకుంటారు కానీ ఎక్కడ దేవుడి గురించి సంపూర్ణంగా సత్యం చెప్పగలుగుతున్నారు అదే రీతికి అన్ని కూడా పొందుకుంటున్నారు కదా నీకు స్పెషల్ ఏముంది అంటే దేవుడు అందరికీ ఇస్తున్నాడు కానీ నీకు స్పెషల్ గా ఇచ్చాడని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు నార్మల్గా నీకు స్పెషల్ గా ఇచ్చింది ఒకటి ఉంది నిత్య అది ఆలోచించకుండా నిత్య ఆయన కుమారుడు అనే బిరుదు ఇవన్నీ ఆయన ఇచ్చాడు మనకి వాటి గురించి ఆలోచించుకొని లోకాన్ని గురించి ఆలోచిస్తే మనం అపవాదిని జయించలే నువ్వు వాటి గురించి పైన వాటినే వెతుకుడి అన్నాడు కదా మీరు పరలకు సంబంధం లేనున్న వాటినే వెతుకుడి అన్నాడు మరి పైన ఉన్న వాటిని వెదికినప్పుడు పై పర సంబంధి అవుతావు పర సంబంధమైన విషయాలు ఆలోచిస్తావు అప్పుడు ఆలోచించినప్పుడు నువ్వు పరలోకాన్ని చూస్తావు కాబట్టి లోకాన్ని చూడవు కాబట్టి ఆటోమేటిక్ గా పరలోకం వైపు నీ కనులు అంటే దేవుడు నీ ఉంటాడు అప్పుడు అపవాదిని జయిస్తాము పోరాడడానికి శక్తి ఆయన ఇస్తాడు బలము ఆయనే ఇస్తాడు అపవాదిని మన కాలకెందేసి తొక్కిస్తాడు అప్పుడు గొప్ప స్వార్థకుని అవుతాం గొప్పగా అనేకులకు వాక్యం చెప్పే వాళ్ళం చిన్న పాస్టరు పెద్ద పాస్టర్ మన లోకస్తులు అంటా ఉంటారు మరి ఏందుని చూసి అంటారు కానీ నేను కూడా అంటా ఈ చిన్న పాస్టర్ పెద్ద పాస్టర్ అండి ఎందుకు ఆ రీతిగా పేర్లు పెడతారో నాకు తెలియదు కానీ అది ఏం చూసి పెడతారో తెలియదు కానీ వాళ్ళ ఆత్మీయ నేనైతే ఆత్మీయ స్థితిని బట్టి అనుకుంటా ఎవరు ఎక్కువగా శోధనలు కూడా వెళ్ళి ఎవరు ఎక్కువగా ఎన్ని శోధనలు జయిస్తే వాళ్ళ దగ్గర బోల్డ్ జ్ఞానం ఉంటుంది ఎందుకంటే దేవుడు వాళ్ళ జ్ఞానం వాళ్ళలో ఉండి అనుగ్రహించిండు కాబట్టి దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వాళ్ళు పెద్ద పాస్టర్ నేను అంటా చిన్న పాస్టర్లో ఎందుకు అంటాం ఎక్కువగా అపవాదం జయించలేరు ఏమైనా సమాధానాలు ఏమన్నా ఒక అవకాశం గురించో లేకపోతే ఒక ఏదన్నా ఒక సజెషన్ అడిగామనుకో ప్రార్థన చేయము అంటే ప్రార్థన చేద్దాము తగ్గిపోతుందంటే అప్పుడు దానికి ఏం తెలియనట్టే కదా లేదు ఈ అవకాశం ఇటువంటి సిచ్యువేషన్ నాకు వచ్చింది నేను ఆ సమయంలో నేను రీతిగా జయించగలిగినాను అని చెప్తే ఆటోమేటిక్ అతను కూడా ప్రార్థన చేసి ఏ సమస్యతో ఏ పరిష్కారం తెలుసుకోలేకపోవడం కన్నా నీ ద్వారా పరిష్కారం దేవుడు ఆయనకు చూపిస్తే మరి ఆయన సమస్య నుంచి బయటగలుగుతాడు కదా బయట పడగలుగుతాడు కదా కాబట్టి మనము ప్రభువుని నమ్మాలా ఎందుకంటే అపవాదిని మనం జయించాలా ఎందుకంటే మనుష్య కుమారుడు ప్రత్యక్షం అయింది అపవాది ఇంకా మనలో అపవాది క్రియలు ఉన్నాయంటే దే మనుష్య కుమారుడు దేవుడు ఇంకా మన హృదయంలో ఇంకా ప్రత్యక్షం కాలేదన్నట్టు మనలో ఆయన లేడన్నట్టు ఆయన మనలో ఉంటే ఆయన ప్రతి విషయంలో వివేకం అనుగ్రహించునని ఉంది దేవుడి నుంచి సర్వాంకవచం ధరించుకోండి అన్న దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి అనుంది కాబట్టి దేవునికి లోబడి ఉంటే మనం అపవాదిని జయించగలుగుతాము మనం సమస్తం చేయగలుగుతాము ఆయన ఇచ్చే శక్తిని బట్టి మనం ప్రయాసపడగలుగుతాము పోరాడగలుగుతాము మనం విజయం కూడా పొందుకొని అపవాదిని మన కాళ్ళ కింద కాబట్టి ప్రభు మన యొక్క అటువంటి జ్ఞానం అనుగ్రహించాలా అపవాదిని మనం జయించాలా ఎందుకు అపవాది మన జీవితాల్లోకి వస్తున్నాడో వివేచించి దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకొని అనేకులకు మాదిరిగా ఉండాలా గొప్పగా పరిచర్ చేయాలంటే ఎంతో మంది ఎంతో మంది సమస్యలతో మన దగ్గరికి వస్తారు మరి వాళ్ళందరికీ ఒక పరిష్కారం మనం నిలబడాలంటే వాటన్నిటినీ జయిస్తేనే కదా మనం పరిష్కారంగా నిలబడగలం మనం మనమే జయించలేకపోతుంటాం మనకు అనారోగ్య సమస్యలే ఉన్నాయి మరి అనారోగ్య సమస్యలు ఉంటే నువ్వే అనారోగ్యంతో ఉంటే మరి నువ్వు ప్రార్థన చేస్తే అనారోగ్యం పోయిద్దని వాళ్ళు ఎట్లా ఎట్లా నమ్ముతారు ఆలోచించాలి కదా ఇప్పుడు ఒక పాస్టర్ దగ్గర నాకు ప్రార్థన చే పాస్టర్ గారు అని చెప్పి మనం వెళ్తాము ఆయననే అనారోగ్యంతో ఉంటాడు ఆయననే హార్ట్ పేషెంట్ అయి ఉంటాడు ఆయననే షుగర్ పేషెంట్ అయి ఉంటాడు ఆయన ప్రార్థన చేస్తే ఇంకా నీకు షుగర్ ఏం తగ్గుతుంది కాబట్టి మనం జయించాల ఫస్ట్ మనం జయిస్తేనే అనేకులకు చెప్పగలం కాబట్టి అది అనారోగ్యమైన ఉద్యోగాలైనా కుటుంబాలైనా ఆర్థిక సిస్టమైనా ఆర్థిక వ్యవస్థలైనా సరే ఏదైనా సరే సొసైటీలైనా సరే ఏ రీతిగా మనం జయించాలో ప్రభు మనలో ఉంటే ఆయన మార్గం చూపిస్తాడు ఆయనకు లోబడి ఉంటే ఖచ్చితంగా వాడు పెట్టే ఆటంకాలన్నింటి నుంచి మనం విజయం ఎదిరించగలుగుతాం విజయం కూడా పొందుకుంటాం అనేకులకు చెప్పగలుగుతాం కాబట్టి అటువంటి జ్ఞానం ప్రభు మనకు ఇవ్వాలని అపవాది మనం జయించే శక్తిని మనకి ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధిడా ప్రేమగల దేవ యేసయా నీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రవ్వా సర్వోన్నతడా సర్వ నీకు వందనాలు తండ్రి యువ ప్రావ మధ్యాహ్నం తండ్రి మధ్యాహ్న కల సినిమా నేను మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రావ్వా అవును తండ్రి నేను మేము శరీర క్రియలు జయించాలంటే ప్రాభ మీకు లోబడి ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది ప్రాభ మీరు మాలో ఉంటే ప్రాభ నేను మీరు ప్రతి విషయం ముందు మీరు వివేకమును జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని చెప్పి వాక్యం సెలవిస్తుంది ప్రాభ తండ్రి మమ్మల్ని పోరాడమన్నారు ప్రాభా ప్రయాస తండ్రి నేను ఈ రోజు పోరాటం లేదు ప్రయాసం లేదు కాబట్టి తండ్రి శరీర క్రియలో నామమాత్ర జీవితం జీవిస్తున్నారు ప్రభావ కాబట్టి మేమైతే ఆ జీవించకుండా ఆయన మీరే నాయన మాకు శక్తిని బలాన్ని దయచేయండి ప్రభావ ప్రతి విషయం తండ్రి అపవాదిని ఎదిరించాలా ప్రతి విషయంలో తండ్రి ఆటంకాలు ఎదుర్కోవాలా ప్రతి విషయంలో తండ్రి కొత్త జ్ఞానం మేము పొందుకోవాలా అనేకులకు మాదిరిగా ఉండాలా అనేకులకు తండ్రి నైనా చూపేవారిగా ఉండాలా ప్రభావ ప్రతి అనేక తండ్రి యొక్క రక్షణ మార్గంలోకి వచ్చి స్థిరమైన విశ్వాసలుగా శిష్యులుగా మారుటకు సహాయన మేము ఆ రీతిగా తయారు కావాలా ప్రభావ మీరు అటువంటి జ్ఞానం మాకు తండ్రి ప్రతి విషయంలో తండ్రి మీరు మాలో ఉండి మాతో ఉండి ప్రభావ విజయం అనుగ్రహించమని తండ్రి నీ స్వార్థ పరిచర్యలో మేము వెళ్ళేటప్పుడు తండ్రి అనేకులకు మాదిరిగా అనేకులకు పరిష్కారాలు చెప్పేవారుగా మమ్మల్ని తయారు చేయమని అప్పువాదిని ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తను ఆమెన్ పరిశుద్ధుడా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఎస్ఐ ని వందనాలు ప్రభా తండ్రి నితులు నాయన స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలం అంతా తండ్రి నాయన ప్రభాని కృపలు మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి దేవారాత్రములు తండ్రి ప్రభాని కంటి పాప కాచి కాపాడి దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు తండ్రి నీకే వందనాలు నీకే స్తుతులు నాయన నీకే స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో నా తండ్రి ఏసయ్య నీకే యుగ కలుగును గాక హలే తండ్రి ప్రభా నాయన మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడలా నా ప్రభా తండ్రి మీరు అడగమన్నారు ప్రభా కాబట్టి మీ జ్ఞానం మాకు దయచేయండి ప్రభా మీ పరలోకపు జ్ఞానం మాకు దయచేయండి మేము అభివృద్ధి పొందాలా ప్రభా నాయన మీ జ్ఞానంలో మీ కృపలో మీలో మేము అభివృద్ధి పొందాలా ప్రభ కాబట్టి అలాంటి జ్ఞానం అనుగ్రహించి ప్రభ ఎవరు చూడని రీతిగా ప్రభ ఎవరు చెప్పలేని రీతిగా వాక్యాలు మేము చూడాలా ప్రభ అలాంటి కళ్ళు మాకు అనుగ్రహించి ప్రభ ఆ కళ్ళతో మేము చూడాలా ఆ కళ్ళతో చూసింది ప్రభ ఈ లోకానికి మేము అనేకులకు చూపించాలా ప్రభ కాబట్టి అలాంటి మీ జ్ఞానము మీ కళ్ళు మాకు అనుగ్రహించి ప్రభ లేఖనాలన్నీ మేము పరిశీలించాలా పరీక్షించాలా ప్రాభ ఎవరైతే ఈ లోకంలో ఉన్న జనులు ఏ విషయంలో నాయన తొలగిపోయినారో తప్పిపోయినారో ప్రభ ఆ విషయాన్ని ప్రభా ఈ లోకానికి మేము చాటి చెప్పాలా అనేకులు ప్రభ అబద్ధాన్ని ఆశ్రయించిన వాళ్ళందరూ నాయన సత్యంలోకి రావాలా ప్రభ కాబట్టి ఆ జ్ఞానం మీరే మాకు అనుగ్రహించాలా ప్రభా మీరే ప్రభా మీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించు ప్రభా బుద్ధి జ్ఞానములు అవి మీ సర్వ సంపదలు ప్రాభ మీ పట్ల ఆసక్తి కలిగి ప్రభా నైనా మీ అందరూ నమ్మికై ఉండి మేము ప్రాయాసడితే అడిగితే వెతికితే నువ్వు ఖచ్చితంగా ఇచ్చే దేవుడో ప్రభా కాబట్టి మాలో ఆ ప్రయాసం ఉంది నాయనా మీరే ప్రభానైనా తండ్రి మాకు అనుగ్రహించండి లేఖనాలన్నీ మేము అర్థం చేసుకోవాలా ప్రభా అందరికీ మేము ప్రకటించాలా సంఘాలకి ప్రతి ఒక్కరికి ప్రభ ఈరోజు మనుషులంతా ఎవరికి తగినట్లు ఎవరి విధానం వాళ్ళదే ప్రభా ఎవరి బోధలు వాళ్ళయే ప్రాభ కానీ నిజమైన సత్యాన్ని మరుగు చేసి పడేసినారు ప్రభానైనా అబద్ధాన్ని ఆశ్రయించినారు అబద్ధాన్ని అబద్ధ బోధకుల్లో ఉన్నారు ప్రాభ ఈ రోజు ప్రభానైనా మేము ఆ అబద్ధాన్ని ప్రభానైనా ఈ లోకంలో నుంచే తరిమి కేవలం అది నీ నడిపింపు నీ సహాయమే ప్రభా కాబట్టి అలాంటి జ్ఞానం అనుగ్రహించు ప్రభ నీ బుద్ధి నీ జ్ఞానం మాకు అనుగ్రహించు ప్రభాన మాలో ఏమైనా ఇంకా శరీర సంబంధమైన గుణగణాలు ఉంటే శరీర సంబంధమైన క్రియలు మాలో ఉంటే నాయన నా తండ్రి వాటి నుంచి మాకు విడుదల ఇవ్వు ప్రభా మాలో మీ మహిమని నింపు ప్రభా నా తండ్రి అవును ప్రభా తండ్రి ఏ విషయంలో ప్రభా మా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏది మేము చేయలేం ప్రభా దుష్టుడు రాజ్యాన్ని కాదు కదా ప్రభ ఒక తల వెంట్రుక రాల్చలేము ఒక మనిషిని రక్షణలో కూడా నడిపించలేం ప్రభ ఎప్పుడైతే మా ప్రవర్తన అంతా నీ అధికారానికి అప్పజెప్పుకుంటామో అప్పుడు మా మార్గము ప్రభ మీరు సరళం చేసి మాతో మీరు నడిస్తే ప్రభ ప్రతి మోకాలు మీ ఎదుట వంగుతుంది ప్రభ ప్రతి నాలుక తండ్రి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారు వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకుంటారు ప్రభ కాబట్టే ప్రభా నా తండ్రి కాబట్టి మేము ఏ విషయంలో మాకంటూ ఏ ఆలోచన లేకుండా సమస్తము నాయన మీ తలంపులు కలిగి మేము ముందుకు పోవాలా ప్రభా మీలో మేము ఫలించాలా అభివృద్ధి పొందాలా మీ కృపలో మీ జ్ఞానంలో ప్రభా నా ప్రభా తండ్రి కాబట్టే నాయన సాతానుడి గురించి నువ్వు చెప్పినావు ప్రభా వాడిని ఎదిరించమన్నావు ప్రభా ఎప్పుడైతే మీరు మాలో ఉంటారో మీ పరిశుధాత్మ అభిషేకం మాకు ప్రతి విషయంలో వాడిని మేము ఓడిస్తాం ప్రభా ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆత్మ అభిషేకం వల్ల మీరు సమస్తం ఎరుగుతారన్నారు ప్రభ కాబట్టి వాడు ఏ రీతిగా కుయుక్తిగా వచ్చినా మోసపరచడానికి వచ్చినా వాడు ఏ రీతిగా బాణాలు వేసినా మేము అన్ని పసిగట్టగలం ప్రభ అన్ని పసిగట్టినా మేము అన్నిటిని మేము జయించగలం ప్రభ కాబట్టి మనుషులందరూ ప్రభానైనా ఈ దినం పరిశుద్ధాత్మ కొరకు ప్రయాసపడాలా పరిశుద్ధాత్మ పొందుకుంటేనే మేము నిలబడగలం ప్రభా లేకపోతే ఏది తండ్రి వాడు ఎదుట మేము నిలబడలేం ఎందుకంటే వాడు అబద్ధికుడు వాడు మోసపరిచేవాడు ప్రభా ఆయన కాబట్టే ప్రభా పరిశుద్ధాత్మ ఉంటేనే మేము సర్వసత్యంలోకి నడవగలం ప్రభ ఈ వాక్యం సత్యం అది మీరే ప్రభ కాబట్టే మీలో మేము నడవగలం ప్రభ ఎక్కడ మోసపోకుండా కాబట్టి మా అందరికీ మీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించి మీరు అక్కడకు తండ్రి మమ్మల్ని నువ్వు సిద్ధపరుచుకొని మేము అనేకులను సిద్ధపరిచేలాగా మీ కృప ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించి మా ద్వారా అనేకులు నీ తట్టు మా అందరినీ నడిపించి మా పరిచర్యలు మా సేవ అందరినీ దీవించి ఎవరు ఎన్ని చేసినా ప్రభ ఏ బ్రదర్ చేసినా ఎవరు చేసినా అది నీ సత్యం అయితే నీకు మహిమన ప్రభ కాబట్టి మాలో ఎలాంటివి ఎచ్చు తగ్గులు లేకుండా ఎవరి పట్ల ఏమి నా చెడు ఆలోచనలు లేకుండా ఎవరు ప్రయాసపడినా ఎవరు పరిగెత్తినా అది మీ మహిమ కొరకే ప్రభ కాబట్టి ప్రతి ఒక్కరిలో క్రీస్తు మీరే ఉన్నారు ప్రభ మీ పరిశుద్ధాత్మ ఉంటే మేమంతా ఒకటే ప్రాభ కాబట్టి మాలో ఎలాంటి ఎచ్చు లేకుండా ఎలాంటి భేదాలు కానీ కుళ్ళు కుట్ర అసూయలు ద్వేషాలు ఇలాక సంబంధమైన క్రియలు మాలో లేకుండా మీ ప్రేమ మీ మనస్సు మీ హృదయం మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థించి స్తోత్రం ప్రభా పరిషుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడకు తండ్రి మహిమ స్వరూప దేవ కృపామైడా నీకే స్థుతులు స్తోత్రమైనా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాతు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వందాలు అర్పించుకుంటున్నాయి నీకే కృతజ్ఞత ఆస్తుతులు అర్పించుకుంటున్నైనా ఘనత మహిమ నీకే ఇక యుగంలో కలుగుని కాకహాలలుయ్య ప్రభా ఇక మధ్య కాల మీరు మాతో మాట్లాడిన ప్రభావ మీ స్వరం మాకు వినిపింపజినైనా నీకు వందాలు ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభావా ఆత్మ సిద్ధమే కానీ ప్రభావ శరీరం బలంగీత ఈ రోజు క్రైస్తవ జీతం ఎట్లా బలహీనతలో పడిపోయిందో దాని నుంచి విజయం పొందాలో ప్రభా మీరు మాతో మాట్లాడనారు ప్రభావా దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకోవడంలో నీకే కృతజ్ఞతలైనా ప్రతి విషయంలో మేము జయించాలా ప్రభావ ఎందుకంటే ప్రభావ అన్ని విషయంలో మేము మాకు వివేకం అనుగరిస్తున్నారు ప్రభావ ప్రతి దశలో వివేకం కలిగి మేము ప్రవర్తించాలా ప్రభావ అయినా ఎస్ఐ మీ మహిమార్థమే మమ్మల్ని అందరినీ అడిపించండి వాక్యందరూ మాతో మాట్లాడేందుకని వందాలు ప్రభావ ప్రతిదీ మేము జయించాలా ప్రవ్వ ఎందుకంటే సర్వసృష్టి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారనైనా శత్రుపాలు అంతటి మీద మాకు అధికారం ఇచ్చిన కానీ ఈ రోజు క్రైస్తవ జీవితం జయించలేకపోతుంది కానీ ప్రవ్వ మీరు మాకు చూపించినారనైనా అది ఏ రీతిగా జయించాలని మరోసారి ప్రభావ ఒక విషయం మీరు మాకు జ్ఞాపం చేసినందు కానీ వందాలు అర్పించుకోవడం నైనా ఎసు ప్రభావ మీలో ఈ లోకంలో మీరు తప్ప మాకు ఈ లోకంలో ఏ దక్కర్లేదు మా హృదయాల్లో మీరు మీ తలంపులు మీ ఆలోచన మీ హృదయం మాకు అనుగ్రించిన మీ హృదయానుసారంగా మేము ముందుకు పోవాలా ప్రభావ మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి బిడల్గా మమ్మల్ని తయారు చేయండి దానికి తగిన మీకు పరిశుధాత్మ నడిపింపు నిత్యం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిష్టం మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ దానికోసం మేము ప్రయాసూ పోరాడుతూ మేము ముందుకు పోవాలా మాలు బలంగా కార్యసిద్ధి కలగజే మీ క్రియా శక్తిని బట్టి మేము పోరాడాలా అది మీ శక్తి ప్రభావ మా శక్తి కానే కాదు ప్రభావ కాబట్టి నేను మీ శక్తి మాకు అనుగరించి నడిపిస్తున్నారు గొప్పదేవో ఇక ముందు కూడా మేము నడిపించమని ప్రార్థిష్టం ఎక్కడ కూడా శరీర బలత మేము చెక్కబడుకుండా వాటి ముందుకు పోలగనా మీ కృపా మీ సహాయం మాకు అనుగ్రించమని ప్రార్థిష్టమేనా తండ్రి ప్రతి శరీర బలం మాలు ఇంకేమంటే తొలగించి ఓ ప్రభావ సంపూర్ణంగా మేము ముందుకు పోయాలిగా తయారు ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకుని మీరు ఆకుడు సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థనం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రార్థించండి హలో ప్రార్థించండి సార్ పరిశుద్ధ ప్రేమ దేవాకృప తండ్రి దేవానికి లెక్కలేని వందరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల వందనాలు ప్రభావ దేవాయచ ప్రభావం మరి యొక్క వాక్యంలో ప్రభావ మీరు మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు తండ్రి మరి మీరు లోకాన్ని ఎంతో ప్రేమించిన దిగడం ప్రభావ దేవాయచ ప్రభావ ప్రతి ఒక్క ఆత్మ రక్షిపబడడానికి ప్రభావ మీరు వచ్చారు ప్రభా ఈ లోకానికి తండ్రి దేవాయచ ప్రభావ మరి ఏ ఆత్మ నశించుకోకుండా ప్రభావ ప్రతి ఒక్క ఆత్మ నీదే ప్రభా దేవా ప్రతి ఒక్క ఆత్మ నిన్నే స్థుతించాలి నిన్నే గనపరిచాలి ప్రభావ ఏ ఆత్మ కూడా ప్రభావ నశించుకోవడానికి వీలదు ప్రభావ ప్రతి ఒక్క ఆత్మనే ప్రభావ దృష్టించపాడండి ప్రభా నీకే స్థోతం నీకేదండి దేవాయచ ప్రభావ ప్రతి ప్రభావ నీ యొక్క సత్యమైన స్వాతమే ప్రకటించాలా దేవాయచ వాళ్ళు విన వినదగించిన ప్రభావ నీ యొక్క సత్యని వినడానికి ప్రభావ వాళ్ళు నీ మాటకి ప్రభావ వాళ్ళు అట్రాక్ట్ కావాల ప్రభా అది వినాలి ప్రభా దేవాయ ప్రభా ప్రభా తొలగించుకోవడానికి విలే ప్రభా అది వినాల ప్రభా ఏచు ప్రభావ వినదగిన చూలం వరకు దాయిచ్చని ప్రభాకే స్థూతం కేరళదండి దేవాయేచు ప్రభ మీరే నిజమైన దేవుడు ఈ లోకం అందరికీ చాటి చెప్పాల ప్రభా నీ మేము అనేకులకు మేము చూపించాలి తండ్రి దేవాయచు ప్రభా మరి దానికి మీరే మాకు దాయిచ్చని ప్రభావ జ్ఞానం ఇవ్వండి దేవాయచ ప్రభా మేము ఎక్కడ మోసపోవడానికి వీలదు ప్రభా దేవాయచ ప్రభా పాములంత ఇల్లు అంత ప్రభా శత్రు బాలం మీద అధికారాన్ని కూడా ఎంచుకున్నానని సెలివచ్చిన దేవుడో ప్రభ ఎలాంటి హాని జరగదని సెలివించిన దేవుడో ప్రభా ఈ యొక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చండి ప్రభా నీకే స్థౌతం నీకేమాలి తండ్రి దేవాయచ ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభ ఆ యొక్క ప్లేస్ ప్రభా మాకు స్వాధీనం కావాలా ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభా నీ యొక్క రక్షణ మార్గన్ని ప్రభా న యొక్క సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలా ప్రభా దేవాయచు ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలి ప్రభా దేవాచు ప్రభా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజిస్తున్న ప్రభావ అది సరైన కాలం కలివించినది కూడా ప్రభా దేవాచు ప్రభా అందరికీ ఏచు ప్రభు నువ్వేతండి దేవాయచు ప్రభావ మరి అది వాళ్ళు గ్రహించుకోవాలి ప్రభా ఈ యొక్క సత్యని వాళ్ళు తెలుసుకోవాలి ప్రభా దేవాయచు ప్రభావ మరి బీడని భూమిలో మేము దునాలు ఉంటే ప్రభావం మమ్మల్ని ప్రభా ఈ యొక్క సత్యని మేము ప్రకటించాలంటే ప్రభాని యొక్క జ్ఞానం మాకు అందుకే ప్రభా మాకు పనిలో ఒక జ్ఞానం దానికంటే ఇంపార్టెన్స్ ప్రభావ మాకు కావాల్సిన ప్రభాని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి ప్రభా ఏని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మాకు నడిపింపు దాయిచ్చిందండి దేవా ఏచు ప్రభా మా ప్రతి ఒక్క ప్రవక్తనంతటే మీకే అప్పులు చెప్పుకుంటున్నాం ప్రభా ఏసే మరి మీరే మాకు తోడయ్యుండి నడిపించి ప్రభాని యొక్క రాకడికి మా అందరినీ సిద్ధపరచుకోమని ఏచుకోసిన నామంలో ప్రార్థిస్తున్నాం తండి ఆ మేన్ మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబిపిఎం గ్రూప్ లోని బ్రదర్ సిస్టర్ వాళ్ళ కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడినను గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రెసిడెంట్ సిస్టర్ బ్రదర్ అందరూ బ్రదర్ ప్రెసిడెంట్